కీర్తన మూడు వందల డెబ్భై రెండు ఇట్టిది వో హరికృప ఎంచినను గట్టిగా నా హరికృపే కలదు వో మాకు బలు హిరణ్యాక్షుడు ప్రహ్లాదుని బట్టి జలది నీరు చట్టై తేలే కలుషించి కమ్మరాను కడునగ్ని దోచిన నిలువెల్లచల్లని నీరై తొలకే దిట్టయ్యేనుగలచేధి కొలిపిన వాటినట్టే కొమ్ములు తమురైపోయను పట్టి ఎత్తిరాల మీద బలుమారువేసిన బట్ట బయలే దూది పాను నిలిచే కడసారెంభములో గల డంటే గలిగి చిడుముడి రక్కసుల జీరి వేసే జడియు శ్రీవేంకటాచల నారసింహుడై పొడచూపి మాకు దిక్కి పొదలించనే